కీర్తన సంఖ్య రెండు వందల ఎనభై తొమ్మిది ఎలికై ఉన్నాడు వాడల రేపల్లెవాడా వీడు పార పువుట్ల పాలు పెరుగులు వారలు వట్టిన వాడావీడు కోరిగొల్లెతల కొలని లోపల చీరలు దీసిన వీడు వుల బేయల అందరి ఇండ్ల వావిరిగాచినవాడా వీడు వావులొక్కటిగా వనితలగూడి వెవేలు నేర్చిన విటుడా వీడు అరుదై శ్రీవెంకటాద్రిద నుండి వరములి చే మరిగి అలమేల్మంగతోమం మేలే సరసుడై ఉండే జానా జాణవీడు